కీర్తన సంఖ్య మూడు వందల పదహారు నట్టే కాననివాడు యశోదకనినట్టే పవ్వళించే బ్రహ్మతండ్రి బాలుడయ్యెనట్టే ఘనయోగీంద్రులమతి కట్టువడనట్టివాడు పనిలేకరోల కట్టువడినాడట్టే తనియ సురలకు పాదము చూపనట్టివాడు మొనసి బండిమీద మోపినాడట్టే అమృతము చేతదచ్చి అందరికిచ్చినవాడు తమితో వెన్న దొంగిలితానెట్టే గుమురై దేవదానవ కోటికి చిక్కనివాడు భ్రమసి గోపికలపాల చిక్కినాడట్టే ఇందుగలడిందులేడనించి చూపరానివాడు అందమై రేపల్లెవాడనాడీనట్టే అంది కృష్ణావతారమైనట్టి దేవుడే ఇందున శ్రీ వెంకటాద్రి ఎక్కి నిలిచినట్టే